తనలాంటి పిచ్చుగా అతనిలో ఇంకోటి కనపడుతుంది ఎవరు చెయ్యి అని చెప్పి చూసింది ఆ పిచ్చి కూడా చూసి ఏ నేను చూసిన నువ్వు చూస్తావు కోపోవచ్చు ఆ పిచ్చి కూడా కోపోవచ్చు అది నువ్వు నన్ను కోపడతావు ముక్కుతో ఒక పోటు కొడిచి అది కూడా ఒక పోటు కొడిచింది కొట్టు దీని ముక్కు ఇరిగింది నీకు తెలుసు ఈ పిచ్చుకి నిజమా అది పిచ్చుకి అని దాని తెలియదుగా దాని తెలియకోవడం అజ్ఞానం నీకు తెలియడం జ్ఞానం ఆ పిచ్చికే జ్ఞానం వచ్చిందనుకో నేను ప్రతిబింబంతో పాట్లాడుతున్నాను ఇంకో పిచ్చిక కాదది అని అనుకుందనుకో అది ముఖ్య కొట్టుకోదుగా కనుక మాయా ప్రతిబింబంగా విశ్వం దర్పణ దుశ్యమాన తుల్యంగా ఉన్న దాంతో నువ్వు వ్యవహారం చెయ్యలేవు కానీ చేస్తున్నావు చేస్తున్నందువల్ల ఏమవుతుంది ఓ కర్మసిద్ధాంతంగా జరిగేదేదో జరుగుతుంది ఈ కర్మసిద్ధాంతం కూడా మాయలోనే పెట్టాం మాయలోనే రోగం వస్తే మందేస్తే తగ్గడం మాయలోనే పాము పాము కాటేస్తే మంత్రం వేస్తే తగ్గడం మాయలోనే రేడియం ట్రీట్మెంట్ చేస్తే నయం అవటం కోపాలు ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ పోవటం మాయలోనే ఆపరేషన్ చేస్తే బాగవటం నువ్వు అసత్యము నీ రోగం అసత్యము డాక్టర్ అసత్యము మందుబిళ్ళ అసత్యము ఈ అసత్యాలను తోడు చేరి అసత్యంలోనే రోగం వచ్చింది అసత్యంలో డాక్టర్ వచ్చాడు అసత్యంలో మందేసాడు అసత్యంలో రోగం నయమైంది మేల్కొంటే ఏదీ లేదు మేల్కొన్నవాడికి ఆ బింబస్వరూపుడికి ఏదీ లేదు ప్రతిబింబంలో ఉన్నవాడికే అయితే ప్రతిబింబంలో ఉన్నది కూడా సత్యమే బింబంతో పోలిస్తే ప్రతిబింబంలో ఉన్న ఒకదానికొకటి సత్యం అంతా కూడా బింబ ప్రతిబింబ న్యాయంగా కనుక చూస్తే బింబంలో ఏ దోషము లేదు నువ్వు ఆత్మస్వరూపుపోయా నీకు సంసారం లేదు నీకు దుఃఖం లేదు నీకంటే అన్యులు లేరు ఈ సంసారమంతా మాయా కల్పితము నీ కర్మానుసారంగా ఇవన్నీ వస్తున్నాయి ప్రాప్తి అప్రాప్తులన్నీ కర్మానుసారంగా ఉన్నాయి నువ్వు అనుకుంటే వచ్చినవి కాదు పొమ్మంటే పోయేవి కాదు దాన్ని బట్టి వస్తాయి ఎంతకాలం ఉంటాయి కాలం తీరంగానే పోతాయి మరొకటి కొత్తది వస్తుంది అది పోతుంది చివరికి నువ్వు పోతావు ఇదింతే ఇదంతా ప్రతిబింబంలో జరుగుతుంది బింబంలో ఏమీ లేదు నువ్వు ఆత్మగా ప్రకాశిస్తున్నావు ప్రతిబింబ ప్రకాశంగా ఉన్న ఛాయాపురుషుడు అనుకుంటావేంటి నువ్వు ఛాయాపురుషుడు కాదు నువ్వు ఉత్తమ పురుషుడు ఇది తెలుసుకోవడమే జ్ఞానం కష్టాలు పోయినాయా ఇంకా ప్రతిబింబంగానే ఉన్నా కానీ కష్టాలు అట్టే ఉంటాయి ప్రతిబింబమే సత్యం అనుకున్నవాడు అజ్ఞానము ఇది సత్యము కాదు కదా బింబము సత్యము కదా అన్నవాడు జ్ఞాని అంతే తప్ప కష్టాలు స్వయంగా కష్టాలు తెచ్చుకునేకి పోయి కొత్త కర్మ చేసేది పోయి పాత కర్మను ఓచుకునేది వచ్చింది జ్ఞానం ఆ కర్మకు ముగింపు చేసుకున్నావు ఇది సాధన ఇప్పుడు ఏమైంది ఈ శరీరం పడిపోయేదాకా పాత కర్మ అనుభవించి ఆగామి కర్మ చేయకుండా ఓర్పు సహనము ఆత్మ ఆత్మ చైతన్యానుభవానికి అనుష్ఠానం చేసుకుంటూ ఆ చైతన్యానుభవంలో మెడిటేషను నిర్వికల్ప సమాధిలో ఉంటూ ఈ ప్రపంచాన్ని ఏమో ప్రార్థిక సాగనీయులెం పోవని దాంట్లో ఏలు పెట్టకుండా కాదనకుండా దాని అట్టు జరగనిచ్చి బాధ వచ్చినా ఓర్పు సహనము త్యాగం చేసుకుంటూ ఎప్పుడు ఆత్మభావంతో కష్టాలు ఇచ్చినప్పుడు గురుదేవ అనుకుంటూ ఇట్లా ఈ సాలం చేసేసావు చేసి బింబజ్ఞానంలో ఉండి ఇదే సత్యము మిగతాదంతా కాదుపో అన్నారు ఎప్పుడైతే మిగతాదంతా కాదుపో అనే భావం నీకు కలిగిందో యద్భావం తద్భావత సూత్రం కింద అజ్ఞానంలో సూత్రం జన్మలెత్తింపజేసింది జ్ఞానంలో ఉన్న సూత్రము నేను అదయ్యున్నానని స్థిరం చేసింది ఎప్పుడైతే నువ్వు అదయ్యిన్నావు చేసి స్థిరం చేసావో నువ్వు మళ్ళీ పొట్టనే పుట్టావు ఈ పుట్టి చచ్చి పుట్టే దాంట్లో మళ్ళీ చచ్చి పుట్టుకుంటావు చచ్చి పుట్టేది కాదన్నావు కాబట్టి బింబజ్ఞానం వచ్చింది కాబట్టి బింబస్వరూపం కావక్కర్లా బింబజ్ఞానం వచ్చింది చాలు అజ్ఞాన కార్యం లేనిదని తెలిసింది కాబట్టి లేని పుణ్యం లేని కర్మ లేని దాంట్లోనే జన్మ లేని దాంట్లోనే పునర్జన్మ ఏమీ లేదని తెలిసిన తర్వాత ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి సంచిత కర్మ वस्तु निर्णय ज्ञापन रहिंब्जाने प्रतिबिंब ज्ञात लेने भाव तदुतने भाव वाला निज्ञाने लेने लक्ष जन्म लेने आखिरी जन्म प्रतिबिंब ज्ञा ले बिंबस्वरूप नदुना నీకు ఎప్పుడైతే అట్లా గట్టిగా నిర్ణయంగా ఉన్నావో ఆ భావంతో ఉన్నావో యద్భావం తద్భవత అనే అంత ముందు ఉన్నటువంటి కర్మసిద్ధాంతం సూత్రమే ఇప్పుడు కూడా యద్భావం తద్భావతంటే నువ్వు అదయ్యే ఉంటావు ఇది కాకుండానే స్థాయి పొలాక న్యాయం ఒక భావనల్ని అన్నం ఉడుతుంది ఉడికిన తెలియదో ఒక మెతుకు చూశాం ఒక మెతుకు చూసి మొత్తం ఉడికినట్టని దింపేసాం అలాగే మొట్టమొట్ట మొదలు పెట్టిన పాయింట్కి వస్తున్నాను ఘత ఆకాశంలో ఈ ఆకాశాన్ని నువ్వు నేను ఆకాశాన్ని తెలుసుకున్న తర్వాత కొండ పగిలిపోయిన ఆకాశం చావాలా అన్ని కొండల్లో ఇదే ఆకాశం ఉంది ఆకాశమే నీవ్యి అంతటా వ్యాపించి ఏదైనా కొండలు కొండల్లో కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు అజ్ఞానం పోయి ఆకాశం నేననే జ్ఞానం వచ్చింది అనుకో ఇప్పుడు నువ్వు ఆకాశం అని చెప్పి ఆకాశం మాట్లాడుతున్నట్టుగా అనుకో నేను ఈ కొండలో ఉన్నాను ఇదివరకు కొండ నేను అనుకున్నాను ఇప్పుడు కొండ కాదు ఇప్పుడు నేను ఆకాశము కొండ పగిలినా నేను పగలను ఆకాశం పగలదు నేను పగలను నేను ఈ కొండ వరకే ఉన్నానా అన్ని కొండల్లో ఉన్నాను కొండలు ఉన్నా లేకపోయినాను అంతటా నేనే ఉన్నాను అంటుందా లేదా ఆకాశం ఈ ఉదాహరణగా ఆత్మ నేను అన్ని ఉపాధుల్లో నేనే ఉన్నాను ఉపాధులు ఉన్నా లేకపోయినాను నేను ఎప్పుడు ఉన్నాను నేను సర్వత్రా ఉన్నాను సృష్టి ఉన్నా ఉన్నాను సృష్టి లేకపోయినా ఉన్నాను అనుకున్నా వాళ్ళ కోసం ఇదే ఖాయం అనుకున్నావు ఇప్పుడు అదే ఖాయం అవుతుంది యద్భావంతద్భుతం ఇదే సర్వాత్మత్వ భావం ఇదే సర్వాత్మత్వ భావం ఒక్కసారి ఎష్టిలో ఆత్మానుభవం ఒక కుండలో ఉన్న ఆకాశానుభవం పొందితే అన్ని కొండల్లో నువ్వే ఉన్నావు అన్ని కొండల్లో అన్ని కొండల వెలుపల కొండలు ఉన్నా లేకపోయినా ఉన్నటువంటి ఆకాశం ఆ పరమాత్మ అట్ అట్లా అప్పుడు అటువంటి పరమాత్మని బ్రహ్మా అన్నాను కొండలో ఉన్న పరమాత్మని ఆత్మా అన్నాను ఒక కొండలో ఉన్న ఆకాశాన్ని ఆత్మా అన్నాను అన్ని కొండల్లో ఉంటూ అన్ని కొండలు వెలకులా ఉంటూ కొండల కొండల కారణంగా అనేకంగా విభజించబడకుండా అప్పటికీ అఖండంగా అవిభాజ్యంగా ఉన్నటువంటి పరమాత్మని బ్రహ్మా అన్నాను ఒక కొండలో ఉన్నటువంటి ఆ ఆకాశాన్ని చూసినట్టుగా ఒక దేహంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ప్రకాశాన్ని ఆ ఆత్మానందం ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటేనా కాదా ఎవరు అంటున్నారు నాకు ఆత్మానుభవం వచ్చిందండి ఇంకా పరమాత్మ అనుభవం రాలే కూడా రావాలి ఆత్మ సచ్చిదానందమే పరమాత్మ సచ్యదానందం ఆత్మాను అనుభవం వస్తే పరమాత్మ అనుభవం వచ్చినట్టే కాకపోతే తీరి రావాలి ఇందులోనే ఉన్న నేను సచిదానందు అనేది కాకుండా మీ అందరిలో కూడా సచిదానంద స్వరూపంగా మీ అందరిలో కూడా వ్యాపించి ఉన్నాను అన్నప్పుడు సాపేక్షంగా ఇక్కడ ఈ పంచకోశాలు నేను కాదని ఎట్లా ఉన్నావు అందులో కూడా వ్యాపించి అక్కడ పంచకోశాలు కూడా నేను కాదు అక్కడ కూడా కాదు అక్కడ కూడా అక్కడ కాదు అయితే ఉంటూ అందరిలో వ్యాపించినటువంటి వాడు ఆత్మానుభవం ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఎక్కడ వ్యాపించినా అనుభవంగా వాడు ఒకడే అంటే ఆత్మనిష్టలో ఆత్మానుభవంలో ఒకటి కానీ ఉంది పెద్ద మార్పు చెందట్లా మార్పు ఏంటంటే ఈ పంచకోశాల్లో ఉన్నాడు అన్ని పంచకోశాల్లో కూడా ఉన్నాడు అది ఎట్లా తెలియాలి నేను నాకు ఆత్మజ్ఞానం వదులు పరమాత్మజ్ఞానకి నేను మారానని నాకెట్లా తెలియాలి అనుభవంగా రెండూ ఒకటే కానీ నాకు తెలియాలిగా ఆత్మ యొక్క ప్రకాశానికి ఆత్మక చైతన్యానికి ప్రజ్ఞ అనేది కూడా పేరు పెట్టాంగా ఈ ప్రజ్ఞ ఏమిటి తెలుసుకునే తెలివి ఆత్మగా తెలుసుకునే తెలివిగా ప్రజ్ఞగా నువ్వు అందరిలో వ్యాపించవు ఇందులో ఉన్న ప్రజ్ఞ నా మనసులో ఏముందో సాక్షిగా తెలుసుకుంటోంది ఇందులో ఉన్న ప్రజ్ఞ నేను మళ్ళీ సోచల్లో వ్యాపించా నా ప్రజ్ఞ శుభో యొక్క మనసులో ఏముందో తెలుసుకోదా మళ్ళీ మీలో వ్యాపించా మీ పేరు ప్రసన్న లక్ష్మి అక్కడ వ్యాపించా ప్రసన్న మనసులో ఏముందో నాకు తెలియబడుతుంది ప్రజ్ఞాస్వరూపంగా ఆత్మస్వరూపంగా ప్రజ్ఞానపరమనే జ్ఞానంతో నేను అందరిలో వ్యాపించినప్పుడు అందరి మనసుల్లో ఏముందో నాకు తెలియబడుతోంది అలా తెలియబడతాన్ని పతంజలి యోగశాస్త్రంలో రుతంబరా ప్రజ్ఞ రాదు ఎవరకైతే రుతంబ్రా ప్రజ్ఞ వచ్చిందో మీ సంశయం మీరు చెప్పకుండా మీలో ఉన్నది నాకు తెలియబడిందో అప్పుడు నేను పరమాత్మని నా వరకు నాకే తెలియబడిందో అప్పుడు నేను జీవాత్మని రుజువులు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా నేను అన్నీ తెలుసుకోవడం మానేసే ఆత్మనయ్యా తెలుసుకున్నంతసేపు ప్రపంచంలో ఉన్న అజ్ఞానంలో తెలుసుకోవడం మానేస్తే అజ్ఞానం పోయి జ్ఞానయ్యి ఆత్మగా ఉన్నాను ఆత్మగా ఉన్నవాడు ఏం తెలుసుకుంటాడండి తెలుసుకోడుగా అప్పుడు నీలో వ్యాపించి నీలో ఏముందో నాకేం పని తెలుసుకోవాల్సిన పని అందుకని నేను అందరిలో వ్యాపించినా ఏం తెలుసుకో కానీ సోచలు మానసికంగా హృదయపూర్వకంగా గురుశిష్యయంగా నన్ను వ్యవడించింది ఏంటి సుల సోచరిస్తోంది అని సులభ ఇలా చూశాను నేను నా ప్రయత్నం అప్పటికే నీలో వ్యాపకమైంది కానీ నేను నిర్వికారంగా నిర్విష్యంగా ఉన్నా వ్యాపించి కూడా నాకు ఎవరిని ఎవరిని తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు తెలుసుకోవడం మానేస్తేనే నేను ఈ స్థితికి తెలుసుకుంటూ కూర్చుంటే మీలాగే ఉండేవాడిని కదా కానీ నువ్వు ఆర్థిక గురువుని ఎప్పుడు అప్పుడు గురువు ఏమయ్యాడు శిష్యుడు అంకట్లా చూచాడు చూడగానే శిష్యుడు అందులోకి వ్యాపకం అయ్యే ఉన్నాడు అప్పుడు అందులో ఏముందో ఆ మనసులో ఏముందో ఆ సందేహం ఏముందో సాధన స్థితి ఏమిటో తక్కువలో ఉన్నాడు ఎక్కువలో ఉన్నాడు చిక్కులో ఉన్నాడు చిక్కు విడదీయాలో అసలు ఏమిటో అనే సంగతి నా రుతంబరా ప్రజకే తెలియబడింది తెలియబడిన తర్వాత తెలియబడినట్టుగా మాట్లాడా ఏమిటి నువ్వు ఏంటో దుఃఖంగా ఉన్నావు ఏంటో బాధగా ఉన్నావు ఏంటో చింత ఉన్నావు అవన్నీ చిక్కుపడ్డావా అని అడిగేస్తున్నా నువ్వు పర్వాలేదు అదుగురకులా లేవు ఇప్పుడు బాగానే ఉన్నావు అంటున్నాను నేను ఎలా అంటున్నాను నా రుతంబురా ప్రజ్ఞ ప్రజ్ఞ స్వరూపంగా నీలో వ్యాపకం అయ్యున్నాను కాబట్టి నువ్వు చెప్పకుండానే నీ స్థితే నాకు అక్కడ తెలియబడింది ప్రజ్ఞ అంటేనే తెలియపడటం అది నాకు తెలిసిందా మళ్ళీ నువ్వు చెప్పావు గురుగారు నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న అడగకుండానే మీరు చెప్పారు నేను అప్పుడు తెలిసింది నేను ఇక్కడ వ్యాపకం అయ్యాను నాకేం తెలుసు నేను వ్యాపకం అయ్యాను ద్వారా నాకు తెలిసింది మీ ద్వారా నాకు తెలిసింది అంతేగా నాకు తెలియదు తెలిస్తేనే వ్యాపించను తెలుసుకోకుండా ఉంటేనే వ్యాపిస్తాను మనసైపోతే వ్యాపించను ప్రజ్ఞ అయితేనే వ్యాపిస్తా ప్రజ్ఞ అయితే వ్యాపించానుకో నాకు తెలుసుకోదు ఎందుకని మనసు లేదు మనసు లేకుండా చేసి వ్యాపించా నాకు తెలీదు మనసై చూసా వ్యాపించను తెలియలే ఎట్లయినా తెలియలే మనసు లేకుండా చేసుకొని వ్యాపించిన తర్వాత నాకు తెలియకపోయినా నువ్వు చెప్పావు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఓహో సువచ్చలోకి నేను నేను అందరిలో వ్యాపించగలను కానీ నాకు అనవసరం ను నన్ను నా దగ్గరికి వచ్చావు అడిగావు కాబట్టి నీలో ఉన్న వ్యాపకత్వంలో నా రుతంపరా ప్రజ్ఞతో తెలుసుకున్నాను తెలియబడింది తెలుసుకుంటే కర్త ఉన్నాడు తెలియబడింది కర్త లేడు కర్త ప్రజ్ఞ లేదు కర్తభోక్త లేకపోతేనే ప్రజ్ఞ ఇది ఆత్మ పరమాత్మ ఇప్పుడు పరమాత్మ అయ్యావు ఏ వృత్తంపర ప్రజ్ఞతో పరమాత్మ గుడి తెలుసుకుంటూ కూర్చొని ఆడుకుంటావా అయ్యే ఎవడే ఆయనకి ఆయనకే తెలుసు అండి ఈయన ఉన్నారు ఓ నాకు అందరిలో ఏముందో దగ్గర తెలుసు అని ఆట ఆడి మొదలుపెట్టావు అనుకో ఇక ఆటలో పండావు ఇది కూడా ఒక విషయమే మళ్ళీ పతనం అయిపోయావు ప్రజ్ఞానం బ్రహ్మ నుంచి ఆంబ్రహ్మకి ఎదగల పతనం అయిపోయావు కాబట్టి ఈ శక్తులు వినియోగించకూడదు నేను వినియోగించను ఎవరి మీద వినియోగించను నన్ను వెంబడించిన వాడికి నాకు తెలియకుండానే అక్కడ వినియోగంలోకి వచ్చి తెలియబడుతుంది అంతే నిష్కామంగా ఉంటాం కర్తృత్వ రహితంగా ఉంటాం జిజ్ఞాస లేకుండా ఉంటాం ఉదాసీనంగా ఉంటాం అయినా ప్రకాశిస్తూ ఉంటాం ఆ ప్రకాశించావో లేదో అనేటువంటి రుజువు నీ ద్వారా నాకు తెలుసు నువ్వు చెప్పావు కాబట్టి వీళ్ళకి ప్రకాశించాని నాకు రుజువు అవుతుంది అప్పుడు నేను గురువుని కాబట్టి ఎవరికి చెప్పను మామూలుగా గురువును కాబట్టి ఏం చెప్తున్నాను ఇలా ఉంటుందని చెబుతున్నాను ఎందుకంటే మీకు ఉపయోగం కాబట్టి రేపు ఒక గురుగా నా దగ్గరకు వచ్చి ఆత్మానుభవం వచ్చిందని నాకు పరమాత్మ అనుభవం రావట్లేదని పరమాత్మనుభవం ఆత్మానుభవం ఒకటే కా ఇది సచిదానందు అది సచ్యదానందు ఆకాశం కొండలో ఉండని నీళ్ళలో ఉండని ఆకాశం ఆకాశమే ఆకాశం నీళ్ళ ఎఫెక్ట్ అవుతుందా నిప్పు ఎఫెక్ట్ అవుతుండే నీళ్లు అగ్ని వల్ల ఎఫెక్ట్ అయ్యి చల్లగా ఉండచ్చు వేడిగా ఉండొచ్చు వాయు అగ్గిని వల్ల ఎఫెక్ట్ అయ్యి వేడిగాలి కావచ్చు చల్లగాలి ఆకాశంకి ఆకాశంలో అగ్ని పెడితే అగ్ని వేడెక్కదు అగ్ని తగలబడదు ఆకాశం ఆకాశంలో అగ్ని పెడితే ఆకాశం తగలబడదు ఆకాశం వేడెక్కదు గాలి వేడెక్కుతుంది ఆకాశానికి ధూడు అంటదు ధుడితో గాలి ఉండొచ్చు దూడితో కలిసిన నీరు ఉండొచ్చు మిగతా నాలుగు భూతాలకి ఒకదాని ఎఫెక్ట్ ఒకదానికి ఉంటుంది ఆకాశం అసంగం ఆకాశం మిగతా నాలుగు భూతాలకి ఏ సంబంధం లేకుండా ఉంటుంది ఆకాశం చల్లబడదు ఆకాశం వేడెక్కదు గాలి వేడెక్కుతుంది చల్లబడదు భూమి వేడెక్కుందని చల్లబడదు నీరు వేడెక్కుందని చల్లబడుతుంది ఆకాశం వేడెక్కదు చాలా ఆకాశానికి మురికంటారు ఆకాశానికి దుమ్ము దూళి అంటదు ఆకాశం తడవదు ఆకాశం శోషించదు అట్లాగే ఆత్మ కూడా శస్త్రం పెట్టి నరకపడదు అఖండము అవిభాజ్యము తన ఎందు అన్నీ ఉండి అన్నిటి ఎందు తానుంటాడు ఆకాశం కూడా అంతేగా కొండలోపల కొండ వెలుపల ఆకాశంలోనే కొండ పరమాత్మ కూడా పరమాత్మ ఎందు జగత్తుంది జగత్తందు పరమాత్మ ఉన్నాడు గురువు గురుమధ్యే స్థితో విశ్వం విశ్వం మధ్య గురువు స్థితో గురువు విశ్వం అంతటా గురువు వ్యాపకమైన గురువులోనే విశ్వం విశ్వంలో ప్రతి అణువులో కూడా గురువు ఉన్నాడు పరమాత్మ అట్లా ఉన్నాడు గురువు కూడా అట్లాగే ఉన్నాడు అలా ఉన్న గురువే గురుతత్వం ఆ గురుతత్వమే నాలో పనిచేస్తుంది గురువు అనంత ప్రజ్ఞాస్వరూపుడు నేను ప్రజ్ఞాన బ్రహ్మగా ఉన్నా కాబట్టి అనంత ప్రజ్ఞ అనేటువంటి గురుతత్వము ప్రజ్ఞాన బ్రహ్మ అనే గురువులో ప్రజ్ఞారూపంలో ఉండి ఆ గురువు కలిపిస్తే నా పలుకుతున్నా అది గురుతత్వం గురుతత్వానికి పరమాత్మ యొక్క వ్యాపకానికి ఏంటి తేడా పరమాత్మ జ్ఞానంలోనూ అజ్ఞానంలో కూడా సమానంగా వ్యాపించాడు వ్యాపించి అజ్ఞాని ఏం పనులు చేస్తున్నాడో ఆ పని చేయనివ్వడానికి ఆ పని సంబంధించిన జ్ఞానాన్ని పని సంబంధించిన చైతన్యాన్ని పని సంబంధించిన వ్యాపకాన్ని ఇచ్చాడు గురువేం చేశాడు గురువు కూడా వ్యాపకం అయ్యాడు కానీ అజ్ఞానులని డోర్స్ క్లోజుడు కాబట్టి అజ్ఞానులోకి వ్యాపించలేకపోయాడు ఎందుకని వీడికి వ్యాపించాలనే సంకల్పం లేదు శిష్యుడు వచ్చాడు వాడు కూడా వ్యాపించాలని సంకల్పం లేదు శిష్యుడు చేతుల మీద చేసి గురువుని ఇంటా వెంట జంట పెట్టి అమ్మడించాడు ఇక తప్పదా నువ్వు నన్ను మేలుకొలిపావు ఎవరు మేలుకొల్పాడో వారి వైపు చూశాడు అది గురు కృపాకార కటాక్ష వీక్షణం ఎప్పుడైతే నేను నీ వైపు చూశానో నీలోకి వ్యాపించాను అందుకే గురువు దృష్టిస్తాడు స్పర్శిస్తాడు సంకల్పం ఎప్పుడు ఇస్తాడు నువ్వు గురువుని మేలుకొలిపితే ఆయన యొక్క దృష్టి నీ వైపుకు నువ్వు తిప్పుకుంటే ఆ దృష్టి మీద పడంగానే ఆ గురు నీళ్లకు వ్యాపగిస్తుంది నీళ్ళ ఎప్పుడైతే వ్యాపించో ఆ గురు సత్తా నీలో పనిచేస్తుంది గురుసాక్షాత్ బ్రహ్మ అనేది నీళ్ళ కూడా గురుసాక్షాత్ బ్రహ్మ అనేది వ్యాపించి ఉంటుంది గురుసాక్షాత్ బ్రహ్మ కాదు అనే అజ్ఞానం అనే చీకటి ఈ గురుతేజ నీళ్ళకి రాగానే గుకారో అంధకారశకారో తేజగుచ్చతే గురులో గూడు కట్టుకున్న అజ్ఞానాంధకారము గురు యొక్క తేజం నీలో వ్యాపకం అయ్యేసరికి ఆ వ్యాపకమే అజ్ఞానాంధకారాన్ని పోగొడుతుంది అప్పుడు నువ్వు కూడా గురువంతటి వాడివి గురు యొక్క అనుభవం ఏదో నీ అనుభవం ఇది గురుక్షిష్ట భోజనం నా అనుభవంలో ఏదైందో అప్పటికి నేను అనుభవించిందే నీలోకి వ్యాపించి నీకు ఇచ్చా నా అనుభవాన్ని నీకు ఇచ్చా నా ఎంగిలి నీకు ఇచ్చా నా అనుభవం అనేటువంటి భోజనాన్ని ఆత్మభో ఆత్మ భోజనాన్ని ఆత్మానుభవాన్ని నేను అనుభవిస్తూ నా అనుభవాన్ని నీకు నా ఎంగిలి అంతేగాని గురువు తినది ఎంకెళ్ళి తినమని కాదు గురువు రుచిష్ట భోజనం అంటే గురువు ఉంచి గురువు మళ్ళీ ఉమ్మినటువంటిది గురువు బయటికి పంపించినటువంటిది నీలో ప్రకాశమైనటువంటిది ఆ గురువు అనుభవమే నీకు కూడా అనుభవంగా మారినటువంటిది ఇది గురువురుచిష్ట భోజనం గురుహో ఉచ్చిష్ట ఉచ్ఛిష్ట అంటే బయటికి వెడల కొట్టడం నాలోంచి నీలోకి పంపించటం అది ఉచ్చిష్ట అంటే భోజనం అంటే అనుభవం కర్మఫల భోక్త అన్నం తినేటప్పుడు భోక్త అంటారు కర్మఫలా అనుభవించాడు భోక్త అంటారు ఆత్మానుభవం భోగించడం ఇక్కడ భోజనం అంటే ఆత్మానుభవం విస్తల వేసిన భోజనం కాదు విచ్చిష్ట భోజనం అంటే ఇస్తోట్లు వేసుకుని ఉమ్మింది కాదు ఇక్కడ సాక్షాత్ బ్రహ్మజ్ఞానం గురువులో ఉండి ఆ బ్రహ్మజ్ఞానం నీళ్ళు నీళ్ళకి ప్రవేశపెట్టడం గురువు భోజనం కొన్ని కింద పదాలు కొన్ని పై పదాలు అన్ని వస్తుంటాయి ఇట్లా ఎవరికి ఏది కావాలో కనుక ఈ వ్యాపకత్వాన్ని ఏమైనా అట్టి పెట్టుకోవాలా ఇందులో వ్యాపించాను అందులో వ్యాపించాను అంతటా ఉన్నాను నా ప్రజతో నేను ప్రజ్ఞావిలాసం ప్రజ్ఞావిలాసం జరుపుతున్నానని నేను ఆట ఆడాలా ప్రజ్ఞాస్థితిలో ఉండేవాడు అందరిలో వ్యాపించి అందరి తెలుసుకొని అందరి సమస్యలు పరిష్కరిస్తున్నాడు అదొక ఆట దీనే ప్రజ్ఞావిలాసం ఆ విలాసం నాకు అవసరమా ఆ విలాసం చేసానుకో నా విలాసం ఎందుకు ప్రపంచ నిజమనే ప్రపంచం పెంచి అయితే నాకు ఇక్కడ ఆట ఏమైనా ఉందా మీరంతా నిజమైతే నేను ఆడతా మీరంతా అబద్ధమే నాకు ఆట కాబట్టి ఆ రుతంబ్రా ప్రజ ఇచ్చిన వాడు ఆట ఆడాడు గురువు అయితే ఒక శిష్యులు పిలిస్తే పలుపుతాడు అంతే ఇక పోడు ఎక్కడికి ఏమి చేయడు శిష్యుడి దగ్గర పోడు పిలిస్తేనే పలుపు ఆపలగడం ఎట్లా ఉంటుంది నీ సంకల్పం చేత ప్రతిబింబంగా నా సంకల్పం వస్తుంది సొంత అర్థంలా ఉంటాడు గురు అంతే అంతేగాని ఇక్కడికి మళ్ళీ కర్తలేడు ఇక్కడ గురువు కృప అంతే తప్ప గురువు చేశాడు అనకూడదు గురువు చెయ్యడు సహజంగా వ్యాపించిన్నాను ఆ వ్యాపకం ఉపయోగపడింది అంతే నేను చేసింది లేదు చందని తెలియదు ఒకళ్ళకి చేసింది లేదు ఒకళ్ళు చేయంది లేదు బోలిచ్చిన కొండకి నా పని జరగదా తెరిచిన కొండకి నా పని జరిగింది అక్కడ ఇక్కడ వ్యాపించే ఉన్నా మూసుకున్నాడు జరగల తెలుసుకున్నాడు జరిగింది నేనేమన్నా కర్తనే జగత్తు మిథ్య అప్పుడు సాపేక్ష జ్ఞానం నాకెందుకు నేను నేనుగానే ఉన్నాను జగత్తున్నా లేకపోయినా ఉన్నాను జగత్తున్నా నేను విస్మరిస్తాను దీనికి సాక్షి దానికి సాక్షి దీనికి ఆసంగం దానికి ఆసంగం అన్నం అసలు చూడం చూసినా నాకు కనబడదు దృశ్యమే తోచదు అప్పుడు శుద్ధ చైతన్య పరమాత్మ इध्वर याथि समिगश्वर याराट हिण्यगर्भ अव्याकृत आ मूड अवस्थल विराट अवस्थ जाग्रतावस्थ हिण्य गर्भ अवस्थ स्वप्न अवस्थ अव्याकृत अवस्थ सुत अवस्थ आ अवस्थात्राक्षि तुर्य परमात्म आरमात्मे साक्षित्व माने चैतन्यवत चैतन्युभव इधी सचिदानमें कुंडल आशा अनुभव यह अभव तेड़ रहा ఈ ప్రపంచంలో సాపేక్షంగా రిలేటివ్గా పెట్టుకుని దాంట్లో వస్తున్నాయి తేడాలు వీడి అనుభవంలో ఏ అదే అనుభవంలో ఉంటేనే ఇవన్నీ చేస్తున్నాను ఆ చేసేవన్నీ ఒక్కొక్కటి తగ్గించుకుంటే వీడి అనుభవం మాత్రమే మిగిలింది ఆ స్వప్రకాశ అనుభవం మాత్రమే మిగిలింది సృష్టిలో ఉన్నటువంటి రిలేటివ్గా సాపేక్షంగా ఉన్న అనుభవాలతో పోల్చుకోవడం అనేది కూడా ఉన్నది నువ్వు పోల్చుకో పోల్చుకోపో నువ్వు నీవయ్యే ఉన్నావు నువ్వు పరమాత్మ అయ్యే ఉన్నావు పోల్చుకున్నంతసేపు సాక్షి అసంగుడు పోల్చుకోకపోతే సాక్ష్యత్వం లేదు అసంగత్వం లేదు సాక్ష్యత్వం అసంగత్వం కూడా పూర్తిగా లేకుండా పోయింది అప్పుడెవరు నిరంతరంగా తెంపు లేకుండా తైలధారలాగా బ్రహ్మనిష్టలో బ్రహ్మానుభవంలో స్థిరమై నిచ్చలమై అచలమై పరిపూర్ణమై నిత్యతృప్తమై నిత్యవర్తమానమై ఉండిపోయింది ఇది పరబ్రహ్మ ఏంటి పరమాత్మకి పరబ్రహ్మకి తేడా పరమాత్మ మాయా కల్పిత సృష్టిలో సాపేక్షంగా చూస్తూ ఉన్నాడు చూసి విడుదలయ్యి సాక్షి అయ్యాడు ఇంకా చూస్తుంటే దానికి అసంగంగా ఉన్నాడు చూడటం ఆగిపోయి స్విచ్ ఆఫ్ చేశాడు ఇంకా మాయలో నీ ప్రకాశం లేదు నీ ప్రకాశాన్ని మాయవరంలో స్విచ్ ఆఫ్ చేశాను స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమైంది ఇంకా బయట ప్రకాశం లేదు బయట వస్తువు లేవు బయట వస్తువు తెలియబట్టం లేదు బయట వస్తువు తాదాత్మత అజ్ఞానం విడిపడితేనేమో సాక్షి దాంతో పాల్గొంటేనేమో రుతంపర ప్రజ్ఞ ప్రజ్ఞావిలాసు అన్ని